तेजस्वीतमस्तूषाव शाति शाति शाति ईश्वरा मेच्छया कृत चिशोधक मुक्ति साधक मन चूसन अंशा सरशील कर्मलो ఎస్టాబ్లిష్ చేశారు ఏం చేయాలి అలాంటప్పుడు కర్మలు వదిలేదని చెప్పాలి ఏవైతే నన్ను బంధిస్తాయో వదిలేమనాలి అక్కడికి వెళ్తే షాక్ కొడుతుందని తెలుస్తుంది తల్లి ఏముంటుంది ఏ అక్కడికే వెళ్ళకంటుంది అక్కడికి వెళితే షాక్ కొడుతుందని తెలిస్తే వేయడం మానేస్తాం తెలిసి మళ్లీ ఎవరు వెళ్లి చేయపెట్టరు అందులో ఇప్పుడు ఏం తెలియ చెప్పారు ఒక మహర్షిగా కర్మలు पर्यवसान अवे क्लीयर ऐसा कर्त अधीन कर्म आ कर्म जड़ कर्त लेकते कर्म जरगु कर्मल, कर्मल जड़क आ क्रिया जर सचेतन कर्त कारणम कर्ता, कर्ता सचेतन कर्त अधीन कर्म కాబట్టి అటువంటి కర్మ స్వయంగా ఉనికి లేనటువంటిది తన ఉనికిని కర్త మీద పెట్టుకుని కర్త వల్ల కర్మ బయలుదేడి ఆ కర్మ మళ్లీ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని పొందినటువంటి కర్త అబ్బా నాకు హాయిగా ఉంది అంటున్నాడంటే అది అవివేకమే కాబట్టి కర్తృ అధీనం కర్మ కర్మకు విలువ లేదు మనం విలువ ఇస్తున్నాం ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వాల్యూ అట్రిబ్యూటెడ్ వాల్యూ ఎవరు మనం రెండవది ఆ కర్మ స్వయం జడం దానికి స్వయంగా ప్రతిపత్తి లేదు ఉనికి లేదు ఒక కర్మ కర్త లేకుండా కర్మ అయిపోదు మాట్లాడేవాడు లేకుండా మాట్లాడడం అనే క్రియ జరగదు వినేవాళ్లు లేకుండా వినే క్రియ జరగదు శ్రవణమనే క్రియ జరగదు అలాగనే ఈ కర్మ అనేటువంటిది స్వయం జడం ఎక్కడి నుంచి వచ్చిందది అజ్ఞానం నుండి పుట్టింది ందుకని అజ్ఞానము అజ్ఞానం వల్ల వెలితి వెలితి వల్ల కోరిక ఆ కోరిక వల్ల కర్మ ఇంత ప్రాసెస్ జరిగింది అటువంటి కర్మని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేసేస్తాం ఈ కర్మ కదా అంత బంధం అందుకనే శాస్త్రం కూడా అంటుంది ఒక మనిషి పుట్టడానికి కానీ అతని యొక్క జీవన స్రవంతో అలా కొనసాగడానికి కానీ ఇవన్నీ కూడా కర్మలేమిటి కారణం సో ఏమిటది అని అంటే ప్రారంధమనే కర్మ సంచితమనే కర్మ ఆగామి అనే కర్మ కర్మాణి త్రివిధాని కర్మలు మూడు రకాలు ఒకటి ఆగామి కర్మ రెండు సంచిత కర్మ మూడు ప్రారబ్ధ కర్మ సంచితం అంటే సమ్యక్ చితం బాగా కలెక్టెడ్ అనమాట ఎన్నో జన్మలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అంటే ఇప్పుడు మనం మన పెరట్లో మామిడి చెప్తుందనుకోండి మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఒక ఇరవై కాయల్ని కోసి మనం పెట్టుకుంటాం ప్రతి సంచితం అర్థమైంది అది రోజు పెడితే అన్ని మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో నేను సంచిలో పెడితే వాటి గడ్డి పెట్టి మగ్గ పెట్టినప్పుడు నెక్స్ట్ డే చూస్తే దాంట్లో నుంచి ఒక మూడు అథవా నాలుగు పళ్ళు కింద తయారయ్యాయి ఈ నాలుగు తెచ్చుకుంటాను తెచ్చిన ఇరవై పండవు అందులో కొన్ని పండుతాయి అంటే సంచితంలో నుంచి కొన్ని ఫ్రెక్టిఫై అవుతున్నాయి ఫ్రూట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ బై మీ అండ్ ఐ మాంగ్ వన్ సన్ ఫ్రూట్స్ ఆర్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి పళ్ళల్లో నుంచి కొన్ని పక్వమయ్యాయి వాటిని తెచ్చుకుంటున్నాను అది ప్రారంభం ఇప్పుడు ఈ తింటూ ఏం చేస్తా అంటే మామిడికాయ నోట్లో పెట్టుకుంటూ తింటూ మామిడి పండుని ఇలాగ జ్యూస్ తీస్తూ మళ్లీ పెరట్లోకి వెళ్తారు వెళ్లి చూస్తారు ఆ ఇది పరువు కొచ్చింది ఇది పరువు కొచ్చింది కట్ చేయరా అంట కట్ చేయిస్తారు అంటే ఈ కట్ చేసినప్పుడు ఒక తొమ్మిదో పదో మళ్ళీ మగ్గేయడానికి కాయలు రెడీ అయ్యాయి దీని ఏమంటారంటే ఆగా మీ అంటారు అంటే రాబోయేది అనమాట వెనకాల ఇంకా ఉన్నాయి ఇరవైలో నాలుగు మగ్గాయి దాన్ని తింటున్నాం ఇప్పుడు భోగం చేస్తున్నాం అనుభవిస్తున్నాం దీన్ని ప్రారంధమంటారు ఇంకా వెనకాల ఉన్నాయి పదహారు ఉన్నాయి దాన్ని సంచితం అంటారు అలాగనే తింటూ తింటూ ఇంకా కొన్ని కలెక్ట్ చేసి లోపల పెట్టారు దాన్ని ఆగామి అంటారు అలాగనే మనకు అనేక జన్మ సంప్రాప్తము ఎంతుందో మన వెనకాల తెలియదు ఆ అందులో కొంత పక్వమైతే ఇప్పుడు తెచ్చుకున్నాం అనుభవిస్తున్నాం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తూ అనుభవిస్తూ కొత్త కర్మలన్నీ తయారు చేసి మళ్లీ మూటలోకి పంపుతున్నాం ఆగామి ఈ మూడు రకాల కర్మలంతే అర్థమైందా మీకు ప్రారంధము అంటే ఇప్పుడు ఉపభోగం ప్రజెంట్ వర్తమానం నేను అనుభవిస్తున్నాను సంచితం అంటే సంచితం అంటే సంచి అని అర్థం అనుకోండి ఒక రకంగా సంచిలో ఉన్నాయన్నమాట మూట అది ఎన్నున్నాయో మనకు తెలియదు అందుకని మహాత్ముల యొక్క అనుగ్రహం అంటే కనుక గురువుని సర్వే సర్వత్ర సమర్పణ భావనతో చేస్తే ఇప్పుడు సపోజ్ వాడు ముద్దుగా వండగా ఉన్నా గురు అనుగ్రహంతో పరివర్తన కలుగుతుంది అనేటువంటి మాటకి నేను ఇక్కడ టెక్నికల్ గా ఏం చెప్తానంటే ఇప్పుడు ప్రారంభంలో వాడికి ఉండకపోవచ్చు కానీ ఆగామిలో వాడికి ఏదో జన్మాంతర సుకృతాలు ఉంటాయి ఇంకా ఫ్రెక్టిఫై అవ్వదు కానీ గురు అనుగ్రహంతో అవి రెడీమేడ్గా ఫ్రెక్టిఫై అయ్యి వీళ్ళ మార్పు వచ్చేస్తుంది ఒక గురు అనుగ్రహం ఉంటే మార్పు వస్తుంది కానీ ఆ గురువు అనుగ్రహం ఉండాలి అనంటే లోపల ఆ గురువుని నిష్టగా అంత భావంతో ఆ ఉండాలి निजा चपेलन गुर तप रुद आय उपासन चे इ शारीरिक वार्चिक आई उपासन आये अंत प्राण कमेंट आमट वा कल प्रारब्ध में यह बट प्रारब्धन गुर मार्चल अर्थम गुर तन ग्रह గామిలో కానీ సంచితంలో ఉన్నటువంటి కర్మల్ని కూడా ఫ్రక్టిఫై చేయించి ఆయన అందివ్వగలనమాట లేనిది ఇవ్వలేరు కానీ ఉంది కానీ అది ఇంకా ఫ్రెక్టిఫై అవ్వలేదు ఈయన అనుగ్రహంతో ఫ్రెక్టిఫై అయిపోతాయని అవే అవకాశాలు కూడా కాబట్టి ఇటువంటి ఆలోచిస్తూ పోతుంటే కొన్ని మనకు అందవు అందుకని కృష్ణుడు కర్మనో గతి అంటాడు ఈ కర్మ యొక్క గతి చాలా లోతైంది నువ్వు నేను కూర్చొని ఇలా మాట్లాడుకుంటే కుదరదేయాలి సరే ఇవి ఈ మూడు రకాల కర్మలు प्रारब्धा अभविस्तरो प्रारब्धा पड़ेस्ट मीडिया सचिता रेडी अंतर्ट अल्ली इंको प्रारबा मत जन्म दाखिल सर उपाधि दाखिल कावास मनुष्य दाखिल परस इपुलाविंदीबी आव्विंद तुम्हारे बीता आल द गि बैकग्रउंड गिव ౌండ్ దట్టి వారు ఎంజాయింగ్ అండ్రగోయ్ దట్ ఈస్ గివన్ టు యూ అంటే ఈ ఉపాధి నాకు ఇవ్వబడింది ఈ తల్లి తండ్రి నాకు ఇవ్వబడింది ఆ ఇల్లు నాకు ఇవ్వబడింది పరిసరాలు ఇవ్వబడింది ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి ఇస్తూ నన్ను ప్రవృత్తిని ఈ చేసే ప్రయత్నంలో కూడా నా వెనకాల నా లో ఆ కర్మలు ప్రారంభం ప్రాణం విడిచిపెట్టేంత వరకు అది నన్ను తరుగుతూ ఉంటుంది కర్సెట్ అవర్ లైఫ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఇది ఒక ప్రాసెస్ పోతుంది ఏ రోజైతే చిట్ట చివరి కర్మ ఈ మజిలిలో చిట్ట చివరి కర్మ అయిపోతుందో ఆగం మనం వెళ్ళిపోతాం కర్మక్షయమైపోతే దేహం పడిపోతుంది డీజిల్ అయిపోయిందనుకోండి బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది అర్ధాంతరంగా బండి ఆగిపోద్ది ఎందుకు ఆగిపోయిందండి డీజిల్ పోయినంత మాత్రమే బండి ఎన్ని లక్షలు పెట్టుకోనానండి ఇరవై లక్షలండి డీజిల్ ఎంతండి లీటర్ ముప్పై రూపాయలు అది అయిపోయినంత మాత్రాన్ని బండి బండి యాభై లక్షలు పెట్టుకున్నా అందులో ఇరవై రూపాయలు డీజిల్ అయినా అది అయిపోతే పోవాలి మనం ఎంత అండగాలమైనా ఎంత మేధావి అయినా లోపల డీజిల్ అయిపోయింది అంతే అయిపోవడం ఎంతే ఆ కర్మ క్షయమైపోతే ఆ కర్మ అంత్య కర్మ కనుక వచ్చేస్తే అయిపోయి ఇంకా తర్వాత వీడి కర్మ కాండమే కాబట్టి ఆలోచించింది మళ్లీ వీడికి కొత్త కర్మ ఏ సెట్ న్యూ కర్మ సార్ ఫ్రమ్ సంచితం అది మళ్లీ వస్తుంది మళ్లీ ఒక ఉపాధినిస్తుంది మళ్లీ ఒక తల్లి మళ్లీ ఒక తండ్రి మళ్లీ ఎత్తాలి మళ్లీ ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఎక్కడ ఉంటాము ఏ అమెరికాలో ఉంటాము ఎవరికి పుడతామో కొండవాడికో బండవాడికో ఎవరికి డిగ్రీ ఎక్కడికి పడతామో మనకు తెలియదు బట్ దట్ సెట్ ఆఫ్ కర్మ దట్ డిసైడ్ అది డిసైడ్ చేస్తుంది మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చూసి ఎగిరి ఓ మనకు ఇది పర్మనెంట్ ఏమో ఈ స్ట్రక్చర్ పర్మనెంట్ ఇంకా అసలు మనల్ని ఎవరు దేవుడు కూడా ఏం చేయలేదండి ఎవడేళ్ళు కదపలేడని నన్ను కదపలేడు కుదపలేడు అనుకుంటా హే ఎన్ని ఒకటిది అనుకునేదాకే దెబ్బతే లేచిపోతుంది అంతే ఆఖరి కర్మ క్షయమైపోతే ఇంకంతే ఆగిపోతుంది మళ్లీ సంచితంలో నుంచి కొత్త కర్మలు వస్తాయి దాంతో ఉపాధి ఆ ఉపాధిని అనుభవిస్తూ అనుభవిస్తూ ప్రాసెసింగ్ లో మనం ఏం చేస్తున్నాం కొత్త కర్మలన్నీ ఉపాధి ద్వారా చేసి వెండి సంచితంలోకి నెడుపుతున్నాం ఎప్పుడూ మన యొక్క బ్యాలెన్స్ షీట్ ఫుల్ గా ఉంటుంది నిల్లు అవ్వదు బ్యాలెన్స్ షీట్ లీక్ వేయాలనుకుంటే కూడా కుదిరే పని కాదు ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎప్పుడండి మన ఇద్దరం ఇప్పుడు మీకు నాకు ఒక బ్యాంక్ దగ్గర మీరు వెళ్ళాడు ఒక వ్యవహారం చేశాడు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎప్పుడు బ్యాంక్ మీకు ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది మీకు వాళ్ళకి మధ్య ఆ వ్యవహారం ఎప్పుడు కట్టైపోతుంది మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు పూర్తిగా చెల్లించిన తర్వాత వాళ్ళు మీకు లెటర్ ఇస్తారు అయ్యా మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఉడమిడికి చక్కగా సాగిపోయింది హాయిగా జరిగింది మీరు అన్ని క్లియర్ చేశారని ఒక లెటర్ తీసుకుంటాం అలాగనే వాళ్ళు వాళ్ళ దగ్గర మనం పెట్టినటువంటి కాగితాలు దాన్ని నకళ్ళు అవి ఇవి ఇచ్చేస్తారు మనకు దాంతో వ్యవహారం క్లీన్ పక్కబడతాం కానీ అలాగే ఇక్కడ మనం ఒకవేళ ప్రయత్నం చేసి ఏముంది నాకు మళ్లీ కర్మ అంటూ కదా नीन मूड़ता असल कर्मले पड़े कुदरदर एंडिंग प्रासे उ मल्ली उनकाल कर्म अलाटाई रमण महर्षि चला अद्भुत कर्म ओक वास्तविकता कर्मी बंधिस् कर्म बंधा की कमी अब आय కర్మలు వదిలేయండి అని చెప్పలే మనకు వెంటనే అనిపిస్తుంది బంధి బంధించేది కర్మ కదా వదిలేద్దామని కానీ ఆయన అన్నారు కర్మలో వెళ్లడానికి లేదు ఎందుకు ఆ కర్మలు చేస్తునే ఉండాలి ఎలా నహి కశ్చిత్ క్షణమతి జాతుతిష్ఠటి అకర్మకృతు కురువన్నే దేహ కర్మాని యుజి విషేచ్చతకుం సమాహ ఉపనిషత్తులు కానీ మన శాస్త్రాలు కానీ ప్రతిదీ కూడా చాలా కీలకమైన అంశాలు ముద్దుకొని చెప్తున్నాయి ఇప్పుడు మనం దేని వల్ల పుట్టాం ఒక కర్మ మన జన్మకు కారణం మనం ప్రాణం విడిచిపెడుతున్నామంటే దేనివల్ల విడిచిపెడుతున్నాం ఆ కర్మ పూర్తి విడిచిపెడుతున్నాం కాబట్టి పుట్టుక కర్మ వల్ల ప్రాణం పోవడం కర్మలో పోతుంది కాబట్టి ఈ మధ్యలో కూడా ఈ కర్మే మనకు ఆధారం కాబట్టి కర్మలు వదిలేస్తానంటే కుదరే ఏ కారణమైతే నా జన్మకు అయిందో ఏదైతే నా మరణానికి కారణమైందో అదే నా జీవితానికి కూడా కారణం ఆధారం నేను పుట్టడానికి కారణం కర్మ నా ప్రాణం పోవడానికి కారణం కర్మ అలాగని నా జీవితం కొనసాగడానికి కారణం ఏంటి అదే కర్మ దెర్ నో న్యూ ఫ్యాక్టర్ నా లైఫ్కి వేరే కొత్త ఫ్యాక్టర్ ఏం లేదు ఇదే ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి కారణం సేటు కాబట్టి బాగా ఆలోచించింది कर्मल शास्त्री कुत सगवदी में श्रीकृष्णुड़ अदेटा ना अकर्म कृति क्षण कर्म आने आयन अन्ट अला पनी चेयक अला నేను ఏమీ పని చెయ్యట్లేదండి చూసారా మీరేమన్నారు కర్మ చెయ్యకుండా ఒక క్షణం ఉండలేరని కృష్ణుడు అన్నాడన్నారు తో నేను ఏం పని చేయట్లేదన్నారు నేనన్నాను ఏమీ పని చెయ్యటం లేదన్నా అది పెద్ద కర్మ పని చెయ్యడం చిన్న కర్మ పని చెయ్యకుండా ఆపించడం ఏంటి ఇది మీరు ఇలా అన్నారు సైకిల్ నడుపుతున్నాం అనుకోండి గత విషయంగా అది సడలింగ్ చేస్తాం వెళుతూ ఉంటుంది కానీ ఆపాలనుకోండి ఏం చేయాలి తను ఆపుంచి బ్రేక్ లేసి కాళ్ళు పెట్టుకుని అలా నిలబెట్టాలి దాన్ని నడపడానికి ఇంత ప్రయత్నం అక్కర్లేదు ఆపడానికి ప్రయత్నం కావాలి ఫ్యాను పెరగాలంటే స్విచ్ వేయరా అంటున్నావు అది కర్మ ఫ్యాను ఆపుంచాలంటే ఆపేయడం కూడా కర్మ కాబట్టి నేనేం కర్మ చేయట్లేదని శరీరాన్ని కదపనంత మాత్రాన కర్మ చేయట్లేదనుకోండి లోపల గుండె కొట్టుకుంటుందా లేదా అది ఆపేయండి అప్పుడు కర్మ ఆపినట్టు కిడ్నీలు పనిచేస్తున్నా లేవా వాటిని ఆపేయండి అప్పుడు కర్మ ఆపేసినట్టు కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండిపోయాను అలాగని ఏదో మీ ఫిజికల్ ఈ స్ట్రక్చర్ ని అలా కదపకుండా కూర్చుని మీరేం కర్మ చేయట్లేదు అనుకోకండి నిరంతరం లోపల కర్మ కార్మికమైన పెద్ద శక్తి లోపల నడుస్తూ పెద్ద యంత్రాంగం నడుస్తూ లోపల కదా మీరలా కూర్చుంది అసలు మీరు అలా కూర్చుని బయటికి కదలకుండా ఉండడానికి లోపల చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ కర్మ జరుగుతూ ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకోండి హిట్ చేయడం ఒక కర్మ అది ఈజీ ప్రాసెస్ కానీ దాన్ని అది పెట్టుకోవడం అనేది దాంట్లో ప్రయత్నం ఉండలేదా కర్మ చేస్తాడో లేదా రే ఇంక మాట్లాడకసలు నేను ఉండలేకపోతున్నా ఆపి ఉంచడం అనేది ఒక పెద్ద కర్మ అది హిట్ పెద్ద కర్మ కాదది ఆపి ఉంచడం అనేదే పెద్ద కర్మ మనం ఇంకొలం అయిపోతుంటాం ఈజ్ ఇట్ నాట్ రైట్ కాబట్టి నేను ఊరికినే ఉంటాను కర్మలు చేయకుండా ఎవ్వరు ఆ స్టేట్మెంట్ ఇస్తే दट वेरी फालसे दी स्टेट अट्राक्ट फाल फ्यसी प्रॉपर स्टेट का इन आलोचे कर्म अने विचिपे क्षण उ कर्म ना जन्म को हेतु आर्म ना मरणा की हेतु कर्मेक बिगनी कर्म लोग का मध्य भागमंत यह सां इनको चलता नी अभव नीके प्रश्न वस्ता रात्रि पड़क अभी मचिपय हाईग पड़को उदया लेव अभी हाई का पड़क नैक्स्ट डेमी लेदया आर गो ई गोलको ले कदा ఎవరు లేపుతున్నారు లోపల మీరేం లేరేం లోపల లేలే అని ఎవరిని లేపట్లేదు మీ ఇంట్లో వాళ్ళు కూడా లేపట్లేదు మీ అంతటా మీలో చలనం వచ్చి లేస్తున్నారు ఎవరు దానికి కారణం అంటే ఈ రోజు నేను అనుభవించవలసినటువంటి కర్మలన్నీ రెడీ అయిపోతే లోపల ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ లోపల ఏమిటి సుప్రభాతం వాళ్ళు లేపుతుంది ఆ కర్మ సెట్ కర్మస్ ఆర్ మేకింగ్ మీ టు ఫాలో ఉదయం లేపేది కర్మ బాగా ఆలోచించింది ఆ కర్మే కనుక లేదనుకోండి పడుకున్నవాడు ఇంకా ఏమో నుండి పడుకున్నాడు పడుకున్నట్టే ఎందుకని ఇంకా నన్ను కర్మ అభిప్రవర్తిని చేయడానికి లేదక్కడ ఎండ్ అయిపోయింది దాన్ని డెడ్ ఎండ్ అంటారు ఇంకా అయిపోయింది అంతే పడుకున్న వాడికి ఇంకా కర్మ లేదనుకోండి ఆ ఆయన ఇంకా అలానే పడుకుని ఉంటాడు శాశ్వతంగా ఆలోచించింది ఇప్పుడు కొన్ని కార్లు కొంటాం కదా ముప్పై ఏళ్ళు పనిచేస్తాయి ముప్పై ఏళ్ళు వచ్చిందని అంట కొన్ని కార్లు కొన్ని కొత్తది తీసుకుని రోడ్డు మీదకి వెళ్తాడు యాక్సిడెంట్ అయ్యి క్రాష్ అయిపోతుంది ఏమిటో నుండి అంటారు అలాగనే మనిషి పుడితే తొంభై ఏళ్ళ ఉంటాడు కొంతమంది తొమ్మిది పోతారు ఏమిటి నుండి అయిపోయింది కర్మ రెండైంది అక్కడ మనం అది గుర్తించట్లేదు ప్రతి మనిషి తొంభై ఏళ్ళు బతకాలని మనకు ఒక కాంట్రాక్ట్ కింద సీల్ అవుతుంటాం పుడితే వాడు తొంభై ఏళ్ళు ఇక్కడ సావాలంటే ఇక్కడ పొడిందాలు వాడంతే మనకు తెలిసింది ఇదే ఎందుకని మన మైండ్ సెట్ అలాంటిది మన ఓరియంటేషన్ అలాంటిది మన ప్రాసెస్ అలాంటిది అందుకని ఇక్కడ ఆ కర్మల్ని విడిచిపెట్టేస్తే కుదరదు ఇదేంటండి అంత అందంగా కర్మలు బంధిస్తున్నావు బంధించే కర్మల్ని విడిచిపెట్టడానికి లేదంటున్నారు ఎలా చేయాలి మరి ఎలా చేయాలంటే చాలా అద్భుతంగా ఒక ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇస్తున్నారు విష్్రెడిషనల్ వే ఆఫ్ రిసీవింగ్ థింగ్స్ ఏదైతే మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుందో అక్కడ మనం क्लारफिकेषन इच्छे व्यक्ति ने आश्री आती एवरे उ अत की क्लारीफिकेषन उम्मे कूज फेलो स्वयं कंफ्यूज अन्यान कन्फ्यूजी वो कंफ्यूजे इन वाली कन्फ्यूजू उपदेश स्टे एंत क्लारीो मोदी रेलोकालेनो कर्मल కర్మలు నిరసించి అసలు కర్మలు బంధిస్తాయి అసలు ఆ కర్మలు జడం ఏమీ లేవు అజ్ఞానం నుండి పుట్టాయని చెప్పుకుంటూ వచ్చి మూడో శ్లోకంలోకి వచ్చేటప్పటికి మనం ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ కర్మలు వదిలేద్దామని ఆయన ఒప్పుకోవట్లేదు శాస్త్రం ఒప్పుకోదు కర్మల్ని త్యాగం చేస్తే అది అశాస్త్రీయమైన దృక్పథం కర్మ త్యాగం ఏంటి అశాస్త్రీయమైన దృక్పథం కర్మల్ని ఆచరించాలి ఎలా ఆచరించాలి ఇప్పుడు ఆయన అంటాడు మహర్షి कर्मल कर्मल कर्मल कानि कर्मनी कर्मल आचिस्ते कर्तवे आचरी अभी कर्मल बंधिस्ट अदे कर्मनी योग बुद्धि तो आचिस्ते कर्म योग अंत कर्तृत्व भावनी रीप्लेस परमात्म उ परमात्म अग्रहा कूर्तिगते नीलो आ कर्तृत्वने कर्त आर्म आचर ला फ्रीन లోపల ఆ కాలితనం ఏర్పడుతుంది లోపల తేలిక పడిపోతావు ప్రెషర్ ఉండదు మీకు ఫీ చేసే అలా చేసేయాలి అలా చేయాలి ఇలా చేయాలి ఆ ప్రెషర్ ఉండదు సంకల్పిస్తావు జరుగుతూ ఉంటుంది అంతే బాస్ అది ఎలాగా నా జీవితంలో నా అనుభవమే నేనేది ఒత్తిడి తీసుకోను కంగారు పడను సంకల్పిస్తాను అది జరిగిందనుకోండి ఓకే జరగలేదనుకోండి ఓకే పికాజ్ ఐఎం నాట్ కర్త అందుకని మీరు చూడండి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ప్రశాంతంగా మౌనంగా ఉంటాను ఎందుకని అసలు ఫస్ట్ బయట వచ్చిన డిస్టర్బెన్స్ ఒక యాస్పెక్ట్ అది లోపల డిస్టర్బ్ చేసిందనుకోండి అది రెండో ఆస్పెక్ట్ బయట డిస్టర్బెన్స్ వచ్చింది యాక్సెప్ట్ చేయండి మీరు లోపల కూడా డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి దీన్ని మార్చలేదు ఇప్పుడు అక్కడ ఏదైనా ఫోన్ మోగిందనుకోండి బా ఏమిటండి అని మనం డిస్టర్బ్ అయ్యాం అనుకోండి ఫోన్ ఆపేస్తాం ఆ డిస్టర్బెన్స్ ని వెంటనే స్విచ్ చేస్తాం కానీ లోపల డిస్టర్బ్ అయిపోయామనుకోండి ఇది ఆపడానికి చాలా టైం పడుతుంది ఏమిటండి ఈ డిస్టర్బెన్స్ బయట డిస్టర్బెన్స్ ని వెంటనే హ్యాండిల్ చేసేయచ్చు కానీ లోపల డిస్టర్బ్ అయిపోయారా దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం ఆలోచించండి అందుకని రెండు డిస్టర్బెన్సులు ఎందుకు ఆ డిస్టర్బెన్స్ ని యాక్సెప్ట్ చేసేలా ఉంచామనుకోండి అది క్లారిటీ ఆ క్లారిటీ మీకు కలవాలని నా తాపత్రి ఆ క్లారిటీ వచ్చిందనుకోండి బయట ఏం జరుగుతున్నా మనం ఈర్షా ద్వేషాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని దాన్ని అంగీకరిస్తాం ఆ అంగీకరించినప్పుడు వీడు దుర్మార్గుడు ఆడు మంచివాడు వీడు చెడ్డవాడు ఏవి కనపడు ఇంకా ఇవే ఉండదు ఇంకా అంటే ఉంటాయి బయట దాని లోపలికి నా యాక్సెప్టెన్స్ ఉండదు బయట వరకే హ్యాండిల్ చేస్తానంటే ఇప్పుడు ఇప్పుడు ఉందనుకోండి ఇప్పుడు చాలా బాగుందండి అంటాం దీని పక్కన గులాబీ పెట్టామనుకోండి మన కళ్ళంతా గులాబీ నీడ ఏది బాగుందని అన్నాం అనుకోండి ఇది బాగులేదు అని చెప్పం అది బాగుంది అని అది బాగుంది అంటే ఇంకో యాంగిల్లో ఆలోచించింది ఇది నాకు అది కావాలని అర్థం లెట్ అస్ బి ఫేర్ ఇప్పుడు ఇది బాగుంది వేరే ఏం లేదు కానీ అబ్బాయి చాలా బాగుందండి అన్నారు ఇప్పుడు గులాబీ పూలు పెట్టనుకోండి చాలా అందంగా ఉండే గులాబీ పూలు పెట్టాను అనుకోండి ఇప్పుడు ఏమంటారు అలా చూస్తారు మీరు దీన్ని చోట ఇప్పుడు ఏది బాగుందండి అని అడిగాను అనుకోండి స్వామి ఇది చాలా బాగుందండి అన్నారు మీ ఓరియంటేషన్ ఏంటి దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి ఇది బాగులేదని కాదు మీ అర్థం ఇది చాలా బాగుందని ఒక అర్థం రెండోది ఇది కావాలి ఇది ఇది ఒక పర్లేదు ఎప్పుడు నీలో ఈర్షా ద్వేషాలు వస్తున్నాయి కంపారిజన్ ఎప్పుడు వస్తుంది రెండు ఉంటే ఒక్కటే ఉంటే కంపారిజన్ వచ్చిందా లేదు మన శాస్త్రం ఉంటుందా ఒక్కటే నువ్వు రెండోది లేదు ఇక్కడ రెండోది నువ్వు కల్పించుకుని దాంట్లో ఈర్షా ద్వేషాలు పెట్టి రాగద్వేషాలను పెట్టి రందరగోళం అయిపోయి ఇది బాగుంది అది బాగులేదు ఈవిడు మంచివాడు వాడు చెడ్డవాడు ఈవిడ దుర్మార్గురాలు ఆవిడ చాలా సన్మార్గురాలు ఎన్ని గందరగోళాలు నీ మనసుతో పుట్టించుకుంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో ఎన్ని మన మనస్సే మొత్తం మన మనస్సే అందుకని భాగవతంలో ఒకసారి కృష్ణుని అడుగుతాడు ఉద్ధవుడు కృష్ణ ఈ లోకంలో మంచి చెడు అని కదా ఎలాగ మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటని అంటే కృష్ణు నవ్వుకుని ఒక శ్లోకం చెప్తాడు ఆయన గుణదోష దృషి దోష గుణస్థు ఉభయవర్జిత అంటాడు చెడు అంటే ఏమిటి తెలుసా వద్దవా ఇది మంచి ఇది చెడు అని విభజించి మంచిని చెడుని విభజించి చూడడమే దోషం మంచే ఏంటో తెలుసా గుణస్తు ఉభయవర్జిత మంచిన్నా చెడున్నా చూడకుండా ఉపాధికి ధర్మాలు చూడకుండా దాటి తాత్విక చింతనకి ఎదగడమే మంచి దోషం దోషాలని మంచిని విభజించి వేధించి చూడడం మంచి రెండింటినీ దాటి వెళ్లి నిలబడడం అసలు నిజంగా యాంగిల్ రాగానే ఏమవుతుంది తెలుసండి మనిషిలో నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్ వచ్చేస్తుంది ఇంటర్ఫీర్ అవ్వం మనం ఇంకొకరి జీవితంలోకి ఇంటర్ఫీర్ అవ్వం ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేయం మనం ఇంకొకరి భావాలని జడ్జి చేయం మనం ఆ నాన్ జడ్జిమెంటల్ నేచర్ వచ్చేస్తుంది నాన్ డిసైడింగ్ నేచర్ వస్తుంది నాన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది కానీ ఇప్పుడు మనం చేసేంత అన్నిట్లో ఇంటర్ఫీర్ అయిపోతాం అన్నిటినీ డిసైడ్ చేసేస్తాం వీడిలా ఉండాలి ఈవిడిలా ఉండాలి ఇతని ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఈ మైక్ ఇలానే ఉండాలి అన్ని డిసైడ్ చేసి జడ్జి చేసేసి అన్నిట్లో ఇంటర్ఫియర్ అయిపోవడం వల్ల కలవా అయిపోతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం జడ్జి మాత్రాన మనం డిసైడ్ చేసినంత మాత్రాన మనం ఇంటర్ఫియర్ అయిపోయినంత మాత్రాన అన్ని మనం అనుకున్నట్టే ఉండాలని మనం అనుకున్నట్టు ఏదైనా ఉంది అనుకోండి మన కర్మ వల్ల అబ్బా నాకు ఇష్టం అండి మనం అనుకున్నట్టు ఉండలేకపోయింది అనుకోండి నాకు అదంటే పెద్ద పాడదండి చిరాకండి బాబు నేను డిసైడ్ చేసినట్టుగా ఉంటే నాకు ఇష్టం నా అనుకూలవర్తి నేను డిసైడ్ చేసినట్టు లేకపోతే ప్రతికూలవర్తి నాకిష్టం లేదు చిరాఖండువం అలాంటి మొహం చూడాలంటే దాని మొహం చూడాలంటే నేను చిరాఖండువం నేను అది ఎప్పుడూ నిజంగా చెప్తున్నాను సత్యంగా గుండెల మీద చెప్తున్నాను అసలు అది నాకు అది కలక్కపోవడానికి కారణం నా గురువే ఆ గురువు దగ్గర కూర్చుని ఆయన ఆ మాటలు వింటూ ఉంటూ అది లోపల ఆకలింపు చేసుకుంటూ వచ్చాను ఏమిటో అది అది కలిగిందనంటే గురువు అనుగ్రహం అది ఆ స్థితి నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్ అది మనం ఇంటర్ఫీర్ వీళ్ళు మనకి ఏదో పెట్టేస్తున్నారు మనకేదో చేస్తున్నారు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు ఏదో నాకు విరోధంగా ఉన్నారు వీళ్ళు పరాయి వాళ్ళు అది ఉండకూడదంట అది అది ఉండకూడదనడం కూడా అది ఆ రెండింటినీ దాటి పైకి ఎదగగలిగేది ఇక్కడ సాధన అంటే మన మన మన ఎలివేషన్ మనం ఎలివేట్ అవుతున్నాం మనం ఎదిగే ప్రాసెస్ లో మీకు ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు ఎన్ని పడిపోతూ ఉండాలి ఒక సాధకుడు తనని తాను మలుచుకుంటుంటాడు బయట ఏదైనా దాన్ని మలచడం మొదలు పెట్టాడు అనుకోండి అలానే ఉంటాడు అప్పటికి సాధకుడు ఏం చేస్తాడు తనని తాను మలుచుకుంటాడు అందుకనే చూడండి ఈ ఈ ఫిజిసిస్టులు ఉంటారు కదా ఈ సైంటిస్టులు ఉంటారు కదా మోడర్న్ సైంటిస్టులు వీళ్ళు బయట వాటిని సంస్కరించాలనుకున్నారు मन ऋषि में तुम्बा संस्कुने प्रयत्न चशार दृष्टि ज्ञानमयी पशे ब्रह्ममय जगत <गण्धागी> తిరుపతి దేవస్థానముల కార్య